ఇప్పుడు అగ్ని అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఓ అగ్నిదేవ మాకు అగరబత్తి తెలుస్తోంది పొగ తెలుస్తోంది ఆ గ్లో ఉండుతు స మెరిసిపోతుంది అది ఉన్నప్పుడే అగరబత్తికి పొగ పుడుతుంది అది లేకపోతే అగరబత్తికి పొగే లేకుండా అయిపోతుంది ఆ గ్లో అది ఏమిటి అని అడిగారు అనుకోండి అగ్నిదేవుణ్ణి అంటే ఆయన ఏం చెప్తాడు అది నేనే రాబాబు అని చెప్తాడు అది నేనే అని తెలుసుకో అని అంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుతాం ఓహో అలాగా అది నువ్వేనా అంటే అవును మరి అయితే ఈ ఇక్కడ అగరబత్తిలో ఒక గ్లో ఉంది అక్కడ అగరబత్తిలో ఇంకో గ్లో ఉంది ఇలాగే వందల వేలాది అగరబత్తుల్లో వందల వేలాది ఆ నిప్పు కణములు ప్రకాశిస్తూ ఉన్నాయి మరి వాటి అన్నిటి మాట ఏమిటి అంటే అవి అన్నీ నేనే అగరబత్తులు అన్నింటి ఎందు ఉన్న అగరబత్తులు అంటే బహువజనం అన్నింటి ఎందు అంటే సర్వ సర్వములైన అగరబత్తులు ఎందు ఎందు ఉన్నా ఉన్నా నిప్పులు అంటాడా నిప్పు అంటాడా నిప్పు అనే ఏకవచనాన్ని వేస్తాడు నిప్పు ఎందుకంటే నిప్పులా నిప్పా నిప్పు ఈ బల్బులు ఉన్న ఎలక్ట్రిసిటీలు అనకూడదు ఎలక్ట్రిసిటీ అలా అలాగే ఈ వందలాది అగరబత్తీలలో ఉన్న నిప్పు నేనే అని అగ్నిదేవుడు చెప్తాడు సహస్ర దీప సేవలు చేస్తూ ఉంటారు వెయ్యి దీపాలు వెలిగించటం ఉండదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మార్కెట్లో నూనె ఉంది కొనుక్కొచ్చి మీకు ఓపుకుంది కుండీలన్నింటిలో పోసి వెలిగించేస్తున్నారు మేము ఓపెక్కి మెచ్చుకుంటున్నాం సంతోషం వెయ్యి దీపములను అక్కడ వెలిగిపోతూ ఉన్నాయి ఈ వెయ్యి దీపములలో వెయ్య ప్రమిదలున్నాయి వెయ్య వత్తులు ఉన్నాయి వర్తి వత్తులు ఉన్నాయి నూనె అది ఉందనుకోండి కానీ వెయ్యి అగ్నులు ఉన్నాయా లేవు ఒకే అగ్ని గలండి ఆ అగ్ని అది ఈ ప్రమిదలు ఈ వర్తుల విలక్షణంగానే ఉంటుంది వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ప్రతి ప్రతి ప్రమిదని ప్రకాశింపజేస్తుంది అగ్ని ప్రకాశింపజేస్తున్నా వాటికంటే విలక్షణంగానే డిస్టింక్ట్గానే ఉంటుంది అది ఒక్కటి ఇది మరి తత్వశాస్త్రం అంటే ఇది ఆధ్యాత్మ విద్య అంటే ఇది దీన్ని తెలుసు ఇది విద్య అంటే మామూలుగా లోకంలో విద్య జ్ఞానము దాని గురించి ఎవెవో అభిప్రాయాలు ఉన్నాయి మీకు జ్ఞానం అంటే చెప్తా చూడండి నేను అనే అనుభవం సమానంగా ఉన్నది కదా అందరికీ ఉన్నది నేను అనే అనుభవం ఒక అన్నాడు నేను అనుభవం నాకు లేదన్నాడు అది కుదరదు ఎందుకని నేను అనే అనుభవం నాకు లేదని చెప్పడానికి ఏముండాలి నేను అనే అనుభవం ఉండాలి ఇంకొక ఆయన అన్నాడు నాకు డౌట్గా ఉందండి నేను అనే అనుభవం నాకు ఉందా లేదా అని డౌట్ఫుల్గా ఉందండి అది అది కూడా పొసగదు ఎందుకని ఆ డౌట్ కలగడానికి ముందు ఏముండాలి నేను అనే అనుభవం ఉండాలి కాబట్టి నేను అనే అనుభవము దీట్ ఈస్ గివెన్ గివెన్ దాని ఇంకా చెక్ లేదు అది దాని సర్వం పుడుతుంది దట్ ఈస్ గివెన్ నేను నేను అనే అనుభవం ముందు వస్తుంది అది వచ్చాక జగత్తు అనే అనుభవం వస్తుంది అది వరస ముందు జగత్తు వచ్చిన తర్వాత నేను కాదు ముందు నేనొచ్చి జగత్తు ఆ తర్వాత వస్తాడు దేవుడు దేవుడు మూడోవాడు జగత్తు రాకుండా దేవుడు రాడు ముందు నేను తర్వాత జగత్తు తర్వాత దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసున్నా దేవుడు ఈ జగత్తు ఇలా ఎందుకుంది ఆ దేవుడు పెట్టాడు అది అలా వచ్చాడు అది రూతు దేవుడు వచ్చిన రూట్ అది కాబట్టి నేను దేవుడు జగత్తు సారీ నేను జగత్తు దేవుడు ఈ మూడు ఉన్నాయి ఈ మూడు వాస్తవంలో వీటిల్లో సత్యములు ఏవి మిథ్య అని తెలుసుకోవడం జ్ఞానం తర్వాత ఈ నే జగత్తు మిథ్య ఈ నేను ఆ దేవుడు ఇవి రెండు వేర్వేరు సత్యములుగా మిగిలి ఉంటాయా జగత్తు మిథ్య అయిపోతే నేను దేవుడు రెండు వేర్వేరు సత్యాలుగా మిగులు ఉంటాయా లేకపోతే జగత్తు మిథ్య అవుతూనే ది సేమ్ టైం సైమిల్టేనియస్లీ ఆ రెండు ఫ్యూజ్ అయిపోయి ఒకే సత్యం అయిపోతాయా అంటే ఒకే సత్యం అయిపోతాయి దీన్ని అధ్యాత్మ జ్ఞానము అని అంటాడు ఇది మొత్తాన్ని ఎలాగా నేను జగత్తు దేవుడు అనే మూడింటి యొక్క అనుభవము స్వతసిద్ధము అందరికీ ఉన్న అనుభవం అందరికీ ఉంటున్న అనుభవం ఒకటంటాడు దేవుణ్ణి లేదంటాడు వాడు కూడా దేవుణ్ణి పరిశీలనలో పెట్టి తర్వాత లేదంటాడు ప్రసక్తస్యవ నిషేధ ముందు ప్రసక్తమవుతుంది ప్రసక్తమైన దాన్ని ఫర్ సమ్ రీజన్ వాడు లేదంటాడు కాబట్టి వాడు వాడికి కూడా దేవుడు ఉన్నాడు దేవుడు లేడని వాడికి కూడా దేవుడు ఉన్నాడు ఏనుగు లేదన్నట్టు ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అన్నట్టు సో దేవుడు లేడని వాడికి కూడా దేవుడు ఉన్నాడు ఉన్నాడు కనుక లేడని వాడు విషేదిస్తాడు లేకుండా విషేషించాడు కదా అని వెళ్ళిపోలేండి అది వేరే టాపిక్ కాబట్టి నేను జగత్తు దేవుడు ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు జ్ఞానం ఏమిటంటే ఈ జగత్తును నాకు అనుకూలం చేసుకోవడం కోసం అది ఏ పూజిస్తాను అంటే అదంతా కూడా ఏదో తత్కాలం ముందు తాత్కాలికంగా వాటన్నింటినీ అంగీకరిస్తాను ఏదో తాత్కాలికంగా తుష్యతు ఇప్పుడు చిన్నపిల్లవాడు డాడ్ దిస్ ఈజ్ మై ఏరోప్లేన్ నేను ఏరోప్లేన్ వెళ్ళిపోతాను అంటాడు వాడు బొమ్మ పట్టుకొచ్చేది అప్పుడు రే ఇది ఏరోప్లేను కాదు నువ్వు ఎక్కి వెళ్ళడము దాంట్లో వెళ్ళడము ఉండదు అని అంటావా మనం అలా అలాగే నమ్మా నాన్న దాంట్లో ఎక్కి నువ్వు అని మన పద మనం అలాగే ఈ సంసారులు అలాంటి ఇదర్ బేబ్స్ స్పిరిచువల్ వేబ్స్ అధ్యాత్మ విద్యలో బాలక బాలకుడు బాలక అంటే స్తనంధయుడు అని అర్థం కాదు వివేక జ్ఞానము లేనివాడు ఈ సంసారులు బాలకులు వీళ్ళు వీళ్ళకి తత్వం తెలుసున్న వాళ్ళు ఏమీ కాదు అంటే మరి వాళ్ళని అలా ఆడిపోసుకుంటున్నారు ఆడిపోసుకోవటం లేదండి ఉన్నమాట అంటున్నాం ఆడిపోసుకోవటం లేదు ఉన్నమాట చెప్తే ఆ లెవెల్కి జనరాలు స్లోగా వస్తారని కాబట్టి నేను జగత్తు దేవుడు ఇస్ గివెన్ దీంట్లో ఈ జగత్తు క్షేత్రము అది అది ఇట్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్ అదంతా మనం చూడబోతున్నాము అది అసత్యము మిథ్యాం దాన్ని నిరాకరిస్తాము జగన్ నిరాకరణము అంటారు వి డిస్మిస్ ఇట్ యాజ్ అన్్రియల్ అప్పుడు ఇంకేమితుంది ది మూమెంట్ యూ డిస్మిస్ జగత్ యాజ్ అన్్రియల్ అంటే డిస్మిస్ అంటే యూ అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఆల్ ఎన్ అపియరెన్స్ ఒక దిఖావట్ అది అది ఉనికి కనపడి తప్పదు దాంట్లో సత్యం లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ జ్ఞానము అలా తెలుస్తూనే సైమల్టేనియస్గా నేను చెప్పిందే చెప్తున్నాను ఇంతకుముందు చెప్పారు సైమల్టేనియస్గా నేను గెట్స్ ఫ్యూజ్డ్ విత్ ఈశ్వర దేవుడితో ఫ్యూజ్ అయిపోతుంది ఆ ఫ్యూజం గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆ క్షేత్రజ్ఞుడున్నాడే నేను తెలుసుకుంటున్నాను అనే క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు ఎవరనుకుంటున్నావు అది నేనే అని తెలుసుకో క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు సర్వక్షేత్రు చాలా ఇంపార్టెంట్ సర్వక్షేత్రముల ఎందు ఒకే క్షేత్రజ్ఞుడు ఉంటారు ఇది అద్వైతం అంటే అలా ఉంటుంది సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞాన్ అని ఉండదు అన్ని క్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞం అన్న ఏకవచనమే ఆ క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అంటే అర్థమేటి ఈ దేహమును సాక్షిభావంతో తెలుస్తూ ఉండే ఆ చైతన్యము ఎరుక అది ఈశ్వరుడు ఎరుక ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉండడం ఏమిటి నిప్పు ఎక్కడ ఉన్నది ఎన్ని అగరబత్తీలుంటే అన్నిటి ఎందు నిప్పు గలదు అలాగే ఎన్ని దేహములు ఉంటే అన్నిటి ఎందు కూడా ఆ క్షేత్రజ్ఞులు కాలదు కుక్కలో క్షేత్రజ్ఞులు ఉన్నాడు మీకు ఎలా తెలుసు అంత చూడండి కుక్క అది దానికి ఎంత జ్ఞానం ఉన్నదో చూడండి అది అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాం ఒక్క అది దాని ప్రపంచాన్ని అది చక్కగా తెలుసుకుంటూ ఉంటుంది దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు ఎప్పుడు దొరుకుతుందో తెలుసు అన్నీ తెలుస్తున్నాడు దోమ దోమకి జ్ఞానం లేదని మీరు అనుకుంటే ఇట్ ప్రూవ్స్ యు రాహుల్ ఎందుకంటే అది ఏం చేస్తుంది తనకి మీరు మామూలుగా మీరు అయిపోదే ఆ పని మీ జోలికి రాదు మీరు ఇంకా విశ్వవిద్దామని నిశ్చయించి ఇంకా ఇదో కూర్చోవడమో నడు వాల్చడమో చేసినప్పుడు ఇప్పుడు వీడు పనులన్నీ పూర్తి చేసుకుని ఇటువంటి తిరగడం అన్నీ మానేశాడు కనుక వాడు ఒక చోట స్థిరంగా ఉంటే మనం ఏదైనా కొంచెం భోజనం చేయొచ్చు చెప్పేసి అది వచ్చి మీ మీద వాలి మిమ్మల్ని అది రక్తాన్ని స్వీకరిస్తూ దానికి భోజనం అది మీకు కానీ దానికి ఇచ్చే మీరు అంటారు అది తన భోజనాన్ని తాను చేస్తుంది దానికి ఉన్న తెలుగుదాటలు కాబట్టి సకల ప్రాణుల ఎందు ఆ చైతన్యము అలా వెలిగిపోతూ ఉంటుంది మీరు చూడగలిగితే ఆ చైతన్యం సకల ప్రాణులలో జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఆ చైతన్యానికే దేవుడు అది నేనే అని చెప్తున్నాడు ఇది జ్ఞానం అంటే ఇది ఈ మూడు క్షేత్ర క్షేత్రజ్ఞ ఈశ్వర క్షేత్రము మిథ్య క్షేత్రజ్ఞుడు ఈశ్వర అభిన్నుడు అని తెలియుటే అది జ్ఞానమంటే అది అది జ్ఞానం మిగతా జ్ఞానాలన్నీ జ్ఞానాభాసలు జ్ఞానముగా భాసిస్తాయి తప్ప అసలైన జ్ఞానము అది ఏ అవతారిక ఏవం క్షేత్ర క్షేత్రజ్ఞ బాగుందండి మీరు మొదటి శ్లోకంలోనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండేంటిని చెప్పేశారు ఇంకా చెప్పాల్సిందంతా అయిపోయినట్టుంది ఇంకా ఏమైనా మిగిలి ఉందా చెప్పడానికి కిం ఏతావన్మాత్రేణ జ్ఞానేన జ్ఞాత్యౌ ఇది ఓ ప్రశ్న వేస్తున్నాం అంటే మనం తెలుసుకోవాల్సింది ఇంతేనా రెండు తెలుసుకోవాలి ఈ దేహము క్షేత్రము ఈ దేహమును తెలుసుకునే నేను క్షేత్రజ్ఞులను రెండు అంశాలు తెలుసుకోవాలి ఆ రెండు అంశాలు మాకు తెలిసే ఇంతేనా ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సింది ఉందా తెలుసుకోవాల్సింది ఇంత మాత్రమేనా అని ప్రశ్న వేశారు ప్రశ్న ప్రశ్న వేసి సమాధానం చెప్తారు దానికి సమాధానం నా ఇత్యుయ్యతే అబ్బా అయిపోలేదు ఇంకా అయిపోలేదు తెలుసుకోవాల్సింది ఇంత మాత్రమేనా కాదు ఓహో అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనమాట అవును సుమరైదే అయితే మనం చేయండి అదేమిటో చెప్తున్నాను తెలుసుకోండి సో క్షేత్రజ్ఞంచా అది మాం విద్ధి సో క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు అనగా ఇది అంత మాత్రంతో సరిపడలేదు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఏమిటది అపిచ ఇంకా ఏమంటే క్షేత్రజ్ఞం మాం విద్ధి అది కూడా తెలుసుకోవాలి రెండు తెలుసుకుంటే జరపడలేదు మూడోది కూడా తెలుసుకోవాలి అక్కడ కంప్లీట్ అయిపోతుంది ఆ మూడోది ఏమిటి ఆ క్షేత్రజ్ఞుడు నే క్షేత్రజ్ఞుడు నేనే అంటే క్షేత్రమును తెలుసుకునే సాక్షి చైతన్యము ఈశ్వరుడే అని చెప్పారు అయితే మరి ఈ అహంకారం అనేది ఒకటి ఉన్నది కదా అహంకారము అంటే దేహాభిమానమును బుట్టే దేహాభిమానమును బట్టి పుట్టేటువంటి ఒక ఫ్యాంటమ్ ఫ్యాంటమ్ అంట అంటే ఒక విఖ్యాతత్వము అది యార్థం కాదు అది ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక ఫ్యాంటమ్ అహం అది దేహాభిమానాన్ని బట్టి పుడుతుంది ఈ దేహము ఇది దేహము అన్నప్పుడు అహంకారం ఇది దేహము అన్నప్పుడు అహంకారం దేహమున్నది దేహమును ఇదిగా ఇదం ఇదిగా తెలిసేటువంటి తెలివి ఉన్నది అక్కడ అహంకారం లేదు అహంకారం ఎప్పుడు వస్తుందో తెలిసినా ఈ దేహము నేనే అని తాదాత్మ్యాన్ని బట్టి పుడుతుంది అంచేతనే అహంకారాన్ని క్షేత్రము యొక్క కోటిలో వేశారు క్షేత్రంలో కలిసిపోవాలి క్షేత్రంతో మమేకమైనప్పుడే అది అది ఉంటుంది అహంకారం అనేది ఉంటుంది కాబట్టి అహంకారము కూడా క్షేత్రములో భాగమే ఆ అహంకారమును కూడా తెలుసుకుంటూ క్షేత్రమును క్షేత్ర తాదాత్మ్యం నుంచి పుట్టినటువంటి అహంకారములు మనస్సును మధ్యలో మనస్సు ఉంటుంది మనస్సు అహంకారం కూడా మనస్సులో భాగమే ఓ మహాత్ముడు అన్నాడు ఈగో ఈజ్ ఎ థాట్ ఈగో ఈజ్ ఎ థాట్ మీకు తెలివి నిరంతర తెలివి కంటిన్యూస్గా ఉంటుంది కానీ అహంకారం మటుకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇప్పుడు తెలుస్తూ ఆ తెలుసుకుంటూ ఉన్నారు ఓపెన్ మైండ్తో తెలుసుకుంటూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నప్పుడు తెలియబడే ప్రవచనమున్నది తెలుసుకునే ఎరుక ఉన్నది తెలుసుకునే ఎరుక మీద ఉన్నది తెలియబడే ప్రవచనము మైకు నుంచి వస్తుంది అంటే ఉంటుంది ఎరుక ఉంటుంది తెలియబడే ఎరుక తెలియబడే శబ్ద జ్ఞాన శబ్దము ఆ శబ్దమును తెలుసుకునేటువంటి జ్ఞానము ఉండే ఉంటుంది అక్కడ అహంకారం ఉండదు అహంకారం ఎప్పుడు ఉంటుంది ఇదిగో నేను పాఠం వినేస్తున్నాను అని మీరు ఈ పాఠం వినమ్మానేసి దేహంతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు అహంకారం ఉంటుంది ఇది ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నాను అక్కడ ఏమైపోతుందో అనుకున్నారనుకోండి అహంకారం ఉంటుంది అక్కడ ఏమైపోతుందో అని ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నానని అవన్నీ ఏమీ లేకుండగా పాఠం మొదలుపెట్టినప్పుడు ఉండొచ్చు లేదా పాఠం నడుస్తున్నప్పుడు అహంకారం ఉండదు మీరు గమనించారా ఇదంతా పాఠం అవుతూ ఉంటే అహంకారం ఉండదు నేను ఎంత పెద్ద పాఠం విన్నానో అని మీరంటే అప్పుడు అహంకారం వచ్చిందనమాట నేను ఎంత పెద్ద పాఠం చెప్పానో అని నేనంటే అహంకారం వచ్చిందనమాట అహంకారం వచ్చిపోతూ ఉంటుంది మీరు సినిమా చూస్తూ ఉంటారనుకోండి అలా అబ్జర్వ్ అయిపోయి చూస్తూ ఉంటారనుకోండి అహంకారం ఉండదు సినిమా ఉంటుంది ఆ సినిమాని తెలుసుకుంటూ ఉండే తెలివి ఉంటుంది తెలివి ఉంటుంది సినిమా ఉంటుంది ఎదుర్కొండ సినిమా ఉంటుంది తెలివి ఉంటుంది అహంకారం అహంకారం ఎప్పుడు ఉంటుంది సినిమా టికెట్ కొనేప్పుడు సినిమా అయిపోయిన తర్వాత నీరసంగా బయటకు వచ్చేప్పుడు అహంకారం ఉంది చూసేప్పుడు అహంకారం ఉండదు కాబట్టి అహంకారం అనేది వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని క్షేత్రజ్ఞుడు అని కళలో కూడా అనకూడదు తప్పు అహంకారము క్షేత్రజ్ఞుడు కాదు అహంకారం కూడా తెలియబడేదే క్షేత్రమే చెప్పబోతున్నాడు ఆయన మహాభూతాన్ని అహంకార బుద్ధిని అవ్యక్తమే విచార ఇవన్నీ కూడా ఏతది క్షేత్రమితి ప్రోక్తం అని చెప్పబోతున్నాడు ఈ విచారం ఎలా పోతూ ఉంటుంది విచారం చాలా కాలం ఉంటుంది విచారం సో కనుక క్షేత్రజ్ఞుడు అంటే కేవలము క్షేత్రమును తెలుస్తూ ఉండే ఎరుక తెలివి ఆ తెలివి ఈశ్వరుడే అది నేనే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు గురించి పరిచయము శ్రీకృష్ణుడే చేస్తే బాగుంటుంది శ్రీకృష్ణుడు గురించి మీ ఎవరికి తోచిన పరిచయం వాడు చేస్తాడు శ్రీకృష్ణుడిని ఒక ఆయన అలా పరిచయం చేశాడంటే ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ కురుక్షేత్రం హర్యానా హర్యానా స్టేట్లో శ్రీకృష్ణుడు హర్యానీని శ్రీకృష్ణుడు పంజాబీని దానికి అయితే పంజాబ్ విడిపోయి హర్యానా సెపరేట్ అయింది కాబట్టి శ్రీకృష్ణ హర్యానివి అంట చంద మామూలుగా దేవి దేవీలాల్ మొలైన వాళ్ళు ఎలా అయితే హర్యానీలో శ్రీకృష్ణుడు కూడా హర్యానా ఆయన ఆయన ఒకప్పుడు ఉండేవాడు ఏవేవో పఠాలు అవి చెప్పాడు ఏవో డ్యాన్స్ కూడా ఏదో చేశాడు ఆ తర్వాత ప్రస్తుతం ఈ చుట్టుముట్టు ఎక్కడా లేడు ఆయన ప్రస్తుతం గోలోకంలో ఉన్నాడు మేము ఎప్పుడైనా కలుసుకోవాలంటే మేము గోలోకానికి వెళ్తే కలుసుకోవచ్చు కలుసుకోవడమే కాదు ఆయన అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా చేస్తాడు ఆయనతో పాటు మీరు కూడా చక్కగా డ్యాన్స్ కూడా చేయొచ్చు అని పరిచయం చేస్తాడు ఒక ఆయన ఒక ఆయన చేసి పరిచయం వల్ల అది శ్రీకృష్ణుని యొక్క పరిచయం ఓకే మీ పరిచయాలన్నీ పక్కన పెట్టి శ్రీకృష్ణుడిని ఆయన తనంత తాను ఎలా పరిచయం చేసుకున్నాడు వాటికి శేషబోట్ హింస అంటే ఆయన ఏమని చెప్పాడంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు అన్ని అగరబత్తీలలో గ్లో ప్రకాశిస్తూ ఆ గ్లో నేనే అని అగ్నిదేవుడు చెప్పినట్టుగా ఈ సకల ప్రాణులలో ఆ క్షేత్రములు ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యము కలదు అది ఒక్కటే సర్వక్షేత్రములు అనేకము సర్వక్షేత్రు సకల క్షేత్రములూ ప్రతి క్షేత్రమునందు తెలుసుకుంటూ ఉండే చైతన్యము చైతన్యమునూ కాదు చైతన్యము అది నేనే చిన్మయుడు ఈశ్వరుడు అంటే చిన్మయుడు మధ్యమాంసమయుడు కాడు అజామాంసమయుడు దారుమయుడు పాషాణమయుడు కాదు చిన్మయుడు సో ఆ క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో ఇదే జ్ఞానం అంటే నా అభిప్రాయంలో జ్ఞానం అంటే ఇదే అంటున్నాడు మమ మతం జ్ఞానం అనగానే ఏదైతే క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానంలో రెండు అంశాలు ఉంటాయి క్షేత్రము క్షేత్రజ్ఞుడు వివిక్తములు విలక్షణములు ముందు క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రం నుంచి విడదీయాలి ఆ తర్వాత క్షేత్రజ్ఞుణ్ణి పరమాత్మతో కలిపివేయాలి క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రంతో కలిపివేస్తే దాని పేరే అజ్ఞానము అదే సంసారము క్షేత్రజ్ఞుణ్ణి పరమాత్మతో కలిపివేస్తే దాని పేరే జ్ఞానము అదే మోక్షము వడ్లగింజలో బియ్యపు గింజ అంటారు ఇటు కలిపితే సంసారం అటు కలిపితే మోక్షం అది సంద ఉస్మానియా యూనివర్సిటీకి ఇటు విజ్ఞానం అటు వినోదము అటు ఎవేవో ఉంటాయి హోటల్స్ అవన్నీ సినిమా హాల్లో అన్నీ ఉంటాయి అటు విద్యార్థి ఇటు యూనివర్సిటీ ఇటు మధ్యలో నిలబడి విద్యార్థి ఇటు యూనివర్సిటీలో వెళ్తే పాఠాలు అంటే యూనివర్సిటీకి వెళ్ళడం మానేసి ఇటు వచ్చేసాడు అనుకోండి అక్కడ హోటల్స్లో టిఫిన్లు అవి చేసి అక్కడ డ్యాన్సులు లేకపోతే సినిమాలో కూడా చూస్తే కలక్ష ఇటు వస్తే సంసారం అటు మోక్షం అలాగే ఈ క్షేత్రజ్ఞ అనేదాన్ని ఆ ఎరుక ఆ జ్ఞానం మీరు జ్ఞానస్వరూపుడు మీరు స్వతహాగా జ్ఞానస్వరూపుడు అది ఎవరు మీకు ఇవ్వక్కర్లా జ్ఞానస్వరూపుడు మీరు తెలుసుకుంటూ ఉంటారు ప్రయత్నం ఏమక్కర్లేకుండా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు అటువంటి జ్ఞానస్వరూపులైన మీరు ఆ జ్ఞానాన్ని దేహంతో మమేకం చేస్తే సంసారము ఆ దేహాన్ని ఈశ్వరుడు యొక్క స్వరూపంలో కలిపివేస్తే మోక్షము ఇంతకంటే తెలుసుకోవాల్సిందేం లేదు ఇదే జ్ఞానము అంటే ఇదే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వివిక్తముగా తెలియట నెంబర్ వన్ ఈశ్వరునకు అభేదమును దర్శించుట ఇదే క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం నా అభిప్రాయంలో జ్ఞానం అంటే దీన్నే జ్ఞానం అనాలి మిగతావన్నీ కూడా జ్ఞానాభాసరే అని ఆ వివేక జ్ఞానాన్ని ఆయన అభి వివేక జ్ఞానము ఫాలోడ్ బై అభేద జ్ఞానం అది వరస ముందు వివేక జ్ఞానం మొదటి శ్లోకంలో వివేక జ్ఞానం రెండో శ్లోకంలో అభేద జ్ఞానము అని ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారే జ్ఞానం గలవారు భాము క్షేత్రం యోలక్షణం అం పరసారిణం విద్ధి సర్వక్షేత్రు అసలు ముందు ఈశ్వరుని యొక్క పరిభాష సరిగ్గా తెలుసుండాలి ఈశ్వరుని యొక్క పరిభాష పరిభాష అంటే ఇప్పుడు మీరు ఒక ఒక మనిషిని వెతుకుతున్నారు ఒక ఆయన్ని వెతుకుతున్నారు ఒక వ్యక్తిని జాన్సన్ ఆ జాన్సన్ అనే ఆయన్ని నేను నేను మీట్ అవ్వాలి కలుసుకోవాలి కాబట్టి ఆ జాన్సన్ గురించి మీరు వెతుకుతున్నారు ఇప్పుడు జాన్సన్ గురించి వెతికేప్పుడు ఇప్పుడు జాన్సన్ పొట్టివాడనుకోండి మీరు పొడుగాయన పొడుగా పొడుగాడు కోసం వెతికితే మీకు జాన్సన్ దొరుకుతాడా దొరకండి జాన్సన్ బక్క బక్కగా ఉన్నాడనుకోండి మీరు దొడ్డుగా ఉన్నాడని అనుకుని వెతికితే దొరుకుతాడా దొరకండి జాన్సన్కి గడ్డాలు అవి ఆయనకి బాగా ఫ్లోయింగ్ గడ్డ వెతికితే దొరుకుతాడా దొరకదు అసలు ముందు జాన్సన్ ఏమిటో చెప్పండి పొడుగ్గా ఉంటాడా పుట్టిగా ఉంటాడా ఇప్పుడు వీళ్ళు పోలీసులు అలా ఇస్తారు ఈజ్ ఏ వైట్ మ్యాన్ అదే బ్లాక్ మ్యాన్ అదే యెల్లో మ్యాన్ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉంటాడు ఈజ్ ఏ బిల్ట్ మీడియం బిల్ట్ ఉంటుంది హెయిర్ ఈ విధంగా ఉంటుంది ఫేస్ కోలగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది ఏదో ఒక పరిభాష ఇస్తారు ఇచ్చి ఇటువంటి వ్యక్తిని వెతికి పట్టుకోండి అని ఆ పరిభాష సరిగ్గా ఉండాలి కదా సపోజ్ పరిభాషే తక్కువగా ఉందనుకోండి పరిభాష తప్పుగా ఉంటే అది వర్కౌట్ కాదు ఫెయిల్ అయిపోతుంది మొత్తం ఎఫర్ట్ అంతా ఫెయిల్ అయిపోతుంది ఈ ఈ మలేషియా విమానం సముద్రంలో ఎక్కడో పోయి మీకు అనపడలేదుగా నాలుగు రోజుల నాలుగు రోజుల కిరటం వాళ్ళు సముద్రంలో ఒక వస్తువుని చూశారు ఆ శాటలైట్ నుంచి చూశారు శాటలైట్ ఇమేజీ నుంచి చూశారు అది ఇరవై మీటర్ల కొడలు ఉన్న ఒక అనొక మెటాలిక్ ఆబ్జెక్ట్ అని శాటలైట్ అంద మటుకు చెప్పింది వీళ్ళు ఏమనుకున్నారంటే బహుశా విమాన శకలమేమో అని అనుకుని అక్కడికి వెళ్ళి వెతికారు అక్కడికి వెళ్ళి వెతకాలంటే నియరెస్ట్ ల్యాండ్ పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కరెక్ట్ కరెక్ట్ నుంచి విమానంలో వెళ్ళి వెతకాలి అంటే ఆ విమానం రెండు వేల వెళ్ళాలి మళ్ళీ రావాలి కదా ఇంత మధ్యలో ల్యాండ్ లేదు రెండు వేల వెనక్కి రావాలి ఆ మధ్యలో వెతకాలి వెతికారు పాపం ఆఖరికి దాన్ని గుర్తుపట్టారు దగ్గరికి వెళ్ళి గుర్తుపట్టారు అది ఈ కంటైనర్ కంటైనర్స్ ఉంటుంది చూసారా ఆ కంటైనర్ ఈ షిప్స్ కంటైనర్ షిప్స్లోంచి వేస్ట్ కంటైనర్ ఒకటి వాళ్ళు షిప్లో తోసేసి ఉంటారు అలా పైకి తిరిగి తేలుతూ ఉంటుంది అది సెటలైట్ గుర్తుపట్టింది అది కంటైనర్ నాలుగు రోజులు అదే మా విమాన శకలము అని నాలుగో రోజుని నిరుత్సాహం అని ఎదురైంది మళ్ళీ అది వాళ్ళ ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయింది దానికి ఖర్చు పెట్టిన ధనం అంతా వేస్ట్ అయింది అంత ఇంకా మిగతా వెతకడం మానేసి దీన్నే వెతుకుతో కూర్చున్నారు దీన్నే దీని మీదనే ఫోకస్ చేశారు నాలుగు రోజుల టైం వేస్ట్ అయింది మళ్ళీ మొదలుపెట్టారు వెతకడం కాబట్టి ఏమైంది పరిభాష తేడా వస్తే ఎంత నష్టమో చూశారా అప్పుడు సపోజ్ మొదటి రోజే అది కంటైనర్ అని తెలిసిందనుకోండి విమాన శకలం కాదు అని తెలిసిందనుకోండి ఎంత లాభం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా పరిభాష సరిగ్గా ఉండాలి నేను ఏదో ఒకటే దానికి ఇంకో దానికి ఏదో ముడి పెట్టాను సమ్ టైండ్ ఆఫ్ అ దృష్టాంత దృష్టాంతాలు ఒకప్పుడు హ్యాండ్ ఇన్ గ్లోగా ఫిట్ అవుతాయి ఒకప్పుడు కొంచెం ఇటు అటుగా ఉంటాయి మీరు దాని స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలా అక్కర్లేదా ఫస్ట్ యూ డిసైడ్ దాట్ కాదు మేము ఈశ్వరుడికి మాకు కంగారు లేదండి మేము జగత్తుని తెలుసుకునే హడావిల్లో ఉన్నాము ఈశ్వరుణ్ణి రిటైర్ అయ్యాక తెలుసుకుంటాం ప్రస్తుతానికి జగత్తును తెలుసుకోవటం చాలా అవసరం ఇంకా తెలుసుకోవాల్సిన జగత్తు చాలా ఉంది స్టాక్ మార్కెట్ మరొకటి మరొకటి గోల్డ్ ఉన్నాయి ఇంటర్నెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ఈశ్వరుడు కంగారు లేదు అది మీరంటే శుభం భూయా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కాదు జగత్తును ఎంత తెలుసుకున్నా ఓక బుక్కినట్టు ఓక ఎంత తిన్నా పుష్టి ఏమీ రాదు ఓ ఊక తింటే పుష్కేం వస్తుంది అలాగే జగత్తులో మీరు ఎంతకాలం వ్యవహారం చేసినా మీరు అసంపూర్ణంగానే మిగిలిపోతారు మీరు దాంట్లో పరిపూర్ణత ఏమీ రాదు ఆ ఫుల్నెస్ రాదు ఫుల్ఫిల్మెంట్ కృతార్థత మీకు జగత్తులో లభించదు కాబట్టి జగత్తు ఎడల విసుగుచింది మేము ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటున్నాము దాని భక్తి భక్తి అంటే అది భక్తి కాబట్టి జగత్తు ఎడల రోత పుట్టి విసుగు చెంది ఇంకొంచెం బలమైన పదం కావాలంటే రోత పుట్టి మేము ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీరు అనుకుంటే అప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రకాశం ఒకటి స్టార్ట్ ప్రకాశం ఏమిటంటే ఆ ప్రకాశనం ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి కంగారు ముందు అసలు ఈశ్వరుని యొక్క పరిభాషని బాగా తెలుసుకోండి ఈశ్వరుడు అనగా ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏ రూపంలో ఉంటాడు ఆయన స్వరూప స్వభావము లేమిటి ముందు బాగా చక్కగా మీరు పరిశీలించి తెలుసుకోండి తెలుసుకుంటే ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అది పెద్ద విషయం కాదు మీరు పరిభాష తప్పుగా పెట్టుకుని మీరు వెతుకుతో కూర్చున్నారనుకోండి మీకు ఆ ఈశ్వరుడు దొరకడు దొరకడు ఒకవేళ దొరికాడని మీకు దొరికిందే దొరికాడని ఎవడో ఒక ఆయన అంటాడు నాకు ఈశ్వరుడు దొరికాడని అంటాడు దొరికాడు అన్నవాడు ఆయలా ఉంటాడండి ఐశ్వరుడు ఎదగా పొడుగుతూ ఉంటాడు ఆయన నాలుగు చేతులు ఉంటాడు అయితే రెండు మూడు ఇంకేదో ఉంటాయి మా ఆయన చాలా అలా వెలిగిపోతూ ఉంటాడు మెరుగు చెప్తాడు చూడమ్మా నువ్వు భ్రమపడ్డావు అని చెప్పాల్సి ఉన్నాడు ఆయన భ్రమపడి అలా చెప్తూ ఉండాలి లేదా ఆయన భ్రమపడలేదు వేషాలు వేస్తున్నాడు అని చెప్పాల్సి వేషాలు వేయడం తెలుసు కదా అంటే మనల్ని మన దగ్గర బ్లఫ్ ఏదో చేస్తున్నాడు బ్లఫ్ ఏదో చేస్తున్నాడు ఫర్ సమ్ రీజన్ హీస్ బ్లఫింగ్ విత్స్ అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి తెలి ఈశ్వరుణ్ణి మీటవ్వాలి ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలి అంటే ఈశ్వరుని యొక్క పరిభాష బాగా తెలిసి ఉండాలి ఏమిటా ఈశ్వరుని యొక్క పరిభాష అంటే ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు ఎరుక జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి మీరు జ్ఞానము ఎక్కడ ఉందో అక్కడ వెతకాలి ఈశ్వరుడు అక్కడ ఆ కంటైనర్ ఉన్న సముద్రంలో విమానం కోసం వెతికితే ఏమైంది ఆ అన్వేషణ ఏమైంది విఫలమైపోయింది మళ్ళీ కొత్తగా అన్వేషణ మొదలు పెట్టాల్సి వచ్చింది హనుమంతుడు సీతన లంకలో వెతికాడు ఈ అన్వేషణ చాలా ఇంపార్టెంట్ ఇది వెరీ సిగ్నిఫికెంట్ అన్వేషణ సీతన లంకలో వెతికాడు ఏవైనా అన్వేషణ అర్థం అయిపోయింది కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడ వెతకాలి మీరు ఇప్పుడు చూడండి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుణ్ణి దృక్ అంటే తెలియ తెలియువాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుల్లో వెతుకుతారా తెలియబడే క్షేత్రంలో వెతుకుతారా చెప్పండి మీరు తెలివితే ఎట్లేముటో నేను చూస్తా తెలియబడే క్షేత్రంలో ఎక్కడ దొరుకుతాడు దొరకడుగా క్షేత్రము జడము అని చెప్పానుగా క్షేత్రము జడము జడమైన క్షేత్రంలో చేతనుడు ఎలా దొరుకుతాడు మీరు కాబట్టి దేవుడు చేతనుడా దృడా చెప్పండి మీరు చేత అయితే మరి క్షేత్రంలో ఎలా దొరుకుతాడు క్షేత్రము అనిత్యము జడము దృశ్యము జ్ఞేయము దాంట్లో దొరకడు మరి ఎక్కడ దొరుకుతాడు క్షేత్రజ్ఞులు దొరుకుతాడు అధ్యాత్మంలో దొరుకుతాడండి దేవుడు అధిభూతంలో మీకు ఎలా దొరుకుతాడు దేవుడు జ్ఞానస్వరూపుడు అని చెప్పటం ద్వారా జడమునందు దేవుడు ఉండడు జడమును తెలిసే ఆ తెలివియందు మాత్రమే దేవుడు ఉంటాడు అని చెప్పకనే చెప్పినట్లయినది అలాగే తెలివితో దేవుణ్ణి ముడిపెట్టడం ద్వారా దేవుణ్ణి జీవుడితో ముడిపెట్టినట్లయినది ఎందుకంటే తెలివి ఎక్కడుంటుంది జీవుడు ఎందుంటుంది తెలివి కాబట్టి జీవుడు తన బయట దేవుణ్ణి వెతకడం మానేసి తన లోపల దేవుణ్ణి వెతుక్కుంటే దేవుడు దొరికేస్తాడు దీనికి అధ్యాత్మ విద్య అని పేరు కొంచెం మరి అది చెప్తుంటే మీకు అది కొంచెం విదూరంగా అనిపించచ్చు చూద్దాం అల్టిమేట్గా దేవుడు లోపల దేవుడే ఉంటాడు బయట దేవుడే ఉంటాడు అల్టిమేట్గా బట్ వెతకడం ఆరంభం ఎక్కడ చేస్తారు లోపల చేయాలి క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి చిన్న మెడిటేషన్ చేద్దాము మెడిటేషన్ అని అన్నందుకు మీరు దాన్ని నిర్వహించేటువంటి అది మీ అధీనంలో ఉంటుంది మీరు నిర్వహిస్తే అది నిర్వహింపబడుతుంది కొంచెం దీపాలు కొద్దిగా తగ్గించేయగలుగుతారా లైట్లు తీసేస్తే ధ్యానము అభ్యాసం చేస్తూ ఉండాలి సాధకులు ఇంటి దగ్గర మీరు ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి ధ్యానానికి మామూలుగా పెళ్లివారు కూర్చున్నట్టుగా కూర్చుంటే పని అవటారుగా కూర్చోవాల్సి ఉంటుంది నడుమును బాగా సాగదీసి సాగదీయండి ఏమీ నడుమును బాగా సాగదీసి నిటారుగా కూర్చోవాలి చేతులను ఒదిలో ఉంచుకుని కళ్ళను అలవకగా మూసి కూర్చోవాలి అది నొక్కి పెట్టి అలా మూగికూడదు కళ్ళని లైట్గా తేలికగా మూసి కూర్చోవాలి అధికారులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు అధికారులు పూర్తిగా నేలపై ఆనాలి రెళ్ల మీద అధికారులు పెట్టడం మొత్తం అధికారులంతా కూడా నేలకు ఆని ఉండాలి భుజములు పైకి లాగి కాకుండా రిలాక్స్డ్గా లూజ్గా ఉండాలి భుజాలని సాగదీసి పెట్టకుండా లూజ్గా వదిలేసి చాలా విశ్రాంతిగా ఉండాలి శ్వాసను ఒకసారి పరికించి చూస్తే తెలుస్తుంది శ్వాస స్మూద్గా లోపలికి వెళ్ళి బయటకు ఉంటుంది ప్రపంచానికి సంబంధించిన సంకల్పాలనన్నిటినీ విడిచిపెట్టి అది ఎలాగ నడగద్దు జస్ట్ డూ ఇట్ ప్రపంచాన్ని పక్కన పెట్టేశాను ఇంకా జగత్తు గురించి ఆలోచించే పని ప్రస్తుతం లేదు ఇప్పుడు నేను నాయ ఉన్నాను నేను కేవలము నేనుగా ఉన్నాను నేను నేనై ఉన్నాను ఇది గొప్ప మెడిటేషన్ నేను నేనుగా ఉండుతా ఇంకేమి చేయక్కర్లా ఉండడమే నేను నేనుగా నేను అనే అనుభవము నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది నేను నేనుగా ఉన్నాను నేను తెలియవాడము తెలియట ట్రాన్స్ఫర్ అవుతుంది దీపము ప్రకాశిస్తూ ఉంటుంది నిప్పు వెలుగుతూ ఉంటుంది నేను తెలుస్తూ ఉంటాం తెలియట ఇంకో చెప్పాలంటే తెలివి నేను తెలివినై ఉన్నాను ఒక విశిష్టమైన వస్తువును తెలుసుకునే సందర్భంలో అది తెలియబడేది నేను తెలియబాడను కానీ ఇప్పుడు నేను ఫలానా దేనిని తెలియటలే కేవలము నేనుగా ఉన్నాను కాబట్టి నేను తెలివి ఉన్నాను తెలివి దేనైనాను తెలియని అంటే ఫలానా అంటూ తెలియని శుద్ధమైన తెలివిగా ఉన్నాను ఇప్పుడు తెలివియే స్వరూపముగా గల నేను ఈ దేహమును తెలుసుకుంటున్నాను ఈ దేహము దేహమును తెలుస్తున్నాను ఈ దేహము ఈ దేహము తెలియబడేది నేను ఈ దేహమును తెలుస్తున్నాను ఈ దేహం ఇది దేహము ఇది ఇదము శరీరము ఇది దేహము ఇది మారుపోతూ ఉంటుంది ఈ దేహము మారుతూ ఉంటుంది ఆ మార్పులను వాటితో కూడిన ఈ దేహాన్ని తెలియవాడను నేను నేను తెలుస్తూ ఉంటాను దేహము చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాస్తవంలో దగ్గరగా ఉన్నప్పటికీ దేహము తెలియబడేదే ఇదం ఇదియే ఇది ఈ దేహము దేహమును తెలియవాడను లేదు ఈ దేహము కుడి పాదము తెలియండి కుడి పాదమును తెలుసుకోవాలి అంటే ఆ తెలివిని కుడి పాదముపై ఫోకస్ చేయుట కుడి మోకాలు మొత్తం కుడికాలు కుడికాలును అంతరూరేళ్ల నుంచి నడుమ వరకు ఉండే కుడికాలు నగరం తెలుస్తూ ఉండాలి కుడికాలును తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎడమకాలును తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు రెండు కాళ్లను ఒకేసారి తెలుస్తూ ఉన్నారు దేహము యొక్క మధ్య భాగము అంటే పొత్తికడుపు పొట్ట ఛాతి వెన్నెముక మెడవరకు ఈ భాగాన్ని తెలుస్తూ ఉన్నారు కుడి మొత్తం చేయి కుడిచేయిడవ చేయి స్థల శిరస్సు ఇది దేహము మొత్తం దేహాన్ని తెలుస్తూ ఉండాలి ఈ దేహము ఈ దేహము ఇదం శరీరం నేను తెలియవాడము ఈ శరీరము తెలియవాడను నేను నేను అహం క్షేత్రజ్ఞోహం నేను క్షేత్రజ్ఞులను క్షేత్రజ్ఞోహం శాంతిశాంతిలాక్స్ విశ్రాంతిగా కళ్ళు మూసుకునే కూర్చుని ఉండాలి కొంచెం మేము కావాలని ధర్మా నేను ఇంకే మీకు శుచాయిగా చెప్పాను ధ్యానం శుచాయిగా దీన్ని ఇంకా లోతుగా చేయొచ్చు కానీ ఎంత నేను చెప్పానో దానినే మీరు అభ్యాసం చేస్తే కూడా చాలా బాగుంటుంది సో దేహము మూడు భాగములు మూడు కాళ్ళు మూడు లేక నాలుగు లేక ఐదు అవయభోగములుగా మధ్య భాగము చేతులు కాదు అలా దాన్ని దర్శిస్తూ ఉన్నాడు కళ్ళు తెలిసి కాదు కళ్ళు చూసుకుని తెలివితో ట్రస్ట్ తెలివితో కళ్ళతో కాదు తెలివితో ఆ తెలివిని ఆపరేట్ చేస్తూ ఉంటారు ఆ తెలివితో దర్శిస్తూ దేహాన్ని ఇది ఇది ఎలా దర్శిస్తే కొంత వెర్రి మమకారం దేహంలో తగ్గుతుంది దేహం ఎవరిపోతుందామో వెల్లి బయంగా తగ్గుతుంది దానివల్ల దేహము ఆరోగ్యంగా ఉంటుంది ఇదంతా మళ్ళీ మనం శుద్ధం ఇది కొనసాగుతూ ఉంటుంది ఓ త్రియం మహేష్ గంధం